కీతన సంఖ్య తొంభై ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు పగ్గన పగిలే యగసిన గరుడని ఏపున ధాయని జిగిదొలక చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే బిరుసుగ గరుడని పేరెముదోలుచు బెరసి నీవు కోపించినను సరుస జరి జరిజరితములై తిరుపున నలుగడ దిరదెర తిరిగే పల్లించిన నీ పసిడి గరుడనిని గరుడని నీ ఎల్లుననీ వెక్కినప్పుడు చల్లని రాక్షస సమితి నీ మహిమ వెల్లిమునుగుదురు వెంకటరమణ